నాలుగు వందల పన్నెండవ కీర్తన కలని రెండే భూమికామనిధానంబులు జలజాక్షుడు అతని శరణాగతియును నరులు లేరా భూమి నానాదిక్కులలోన హరిదాసుడొక్కడే అరుదుగాక సురలులేరామింట శోధించగనుడొక్కడే పరమ పదమేలు మాటలు లేవా భూమి మంత్రములించి చూడగా తేటల హరినామే చేక కోటి పూజలిలా లేవా కుమతులు చేసేవి పాటల ప్రపన్నుని భక్తి దొడ్డుగాక విహిత సుఖము లేదా విశ్వములో భోగించ సహజ మోక్ష సుఖమే సారముగాక ఇహమున శ్రీ వెంకటేశుడిందరికి లేడా మహే శ్రీ వైష్ణువులకే మణికాయగా